గణపతి ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతృతి మాగణాధిపతాశివసరంభా శంకరాచార్యబుధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ఏ సర్వాణి కర్మాణ మయి సన్యస్య మత్పరా అనన్యవ యోగేణ మాం ధ్యాన ఉపాసతే మా ఉపాసతే మామంటే ఈశ్వరు చేస్తారు శగుణోపాసకులు ఎలా చేస్తారు అంటే నేతు సర్వాణి కర్మాన్ని సన్యస్య ఒక లక్షణం మత్పరాహ రెండవది అనన్యోగము మూడవది ధ్యాయంత ఇప్పుడు భగవద్గీతలో కర్మను విధించరు కర్మను చేసేటువంటి మానసిక స్థితిని విధిస్తారు నువ్వు కర్మ ఏ చెయ్యి కానీ దానిని ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అది విధిస్తారు తప్ప ఫలానా కర్మ చెయ్యి అని విధించరు ఏకాదశి ఉపవాసం చెయ్యి అని విధించరు సత్యనారతం చెయ్యి అని విధించాలి నువ్వు ఏకాదశి ఉపవాసం చేస్తే చేస్తున్నావా చేస్తున్న పక్షంలో దానిని ఈ విధంగా చెయ్యి దాని వెనకాల మానసిక స్థితి సరిగ్గా ఉండాలి ఏకాదశి ఉపవాసం ఏవో కామనలు తీరడం కోసం చేస్తే అది ఎంత విలువైంది కాదు కాబట్టి నిష్కామంగా చేయి అని చేసి కర్మలను కాలు ఉండే మానసిక స్థితికే విధి తప్ప కర్మని ఫలానా చేయమని విధించరు ఇంకేతనే గీత జ్ఞానగ్రంథము ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించిన గ్రంథము ఇది బాహ్యమైనటువంటి కర్మల గురించి ప్రాముఖ్యం ఇవ్వదు ఆ కర్మల వెనుక ఉండే మోటివ్ భావన ఆ భావనకి మూలంలో ఉండే ఆత్మస్వరూపము వాటి ఎడల ఫోకస్ ఉంటుంది అంచేతనే ఇక్కడ మీరు ఈశ్వరుని ఉపాసన చేయాలి మాం ఉపాసతే కానీ ఎలా చేయాలి ధ్యాయంత ఉపాసతే ధ్యానపూర్వకమైన ఉపాసన మెడిటేటివ్గా ఉపాసన ఉండాలి మెడిటేటివ్ ఉపాసన సమాజంలో ఆ మెడిటేటివ్ క్వాలిటీ అంటే ధ్యానము చేసేటువంటి లక్షణము చాలా అభివృద్ధిగా కనపడుతుంది ఎక్కడ చూసినా అల్లరి గడబిడ గోళ తప్ప ధ్యానం చేసే లక్షణం ఇప్పుడు దేవుణ్ణి ఊరేగిస్తున్నానంటాడు మొత్తం అందరినీ పోగేసి ముందు వెనకాల వెయ్యి మందిని పెట్టి చేస్తారు దాంట్లో ధ్యానం ఎక్కడ ధ్యానానికి తావే ఉండదు బాణాసంఖ్య అంటారు బాణాసంఖ్య ఎందుకండి అనవసరం కదా బాణాసంఖ్య ఇప్పుడు ఆ బాణాసంఖ్యలో దాంట్లో ఏమో టపాసులు బాంబులు పెట్టి పెరుస్తూ ఉంటే ఈ పిల్లలు చూసి వాళ్ళు క్రికెట్ నెగ్గినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు అలాంటి పిచ్చి ఆ పిచ్చి మనం ఈ ఊరేగింపులో పెట్టడం అనవసరం కదా బాణాసంచ పెట్టమని ఏ ఆగమశాస్త్రం వచ్చి ప్రతిదానికి ఆగమశాస్త్రం ఈ అది అదో బ్రహ్మ పదార్థంలాగా అది ఎవరికి ఏమిటో అవసరం కాదు కాబట్టి బాణాసంచుకు అలాంటి అట్టహాసం అనవసరం కదా కోలాటం పోలాటం అంటే ఏదో ఆర్ట్ ఫామ్ ప్రమోట్ చేశారు టెంపుల్ ఇది టెంపుల్ పేరుతో ఏదో ఆర్ట్ ఫామ్ ప్రమోట్ చేశారంటే అదికోవచ్చు బాణాసంచాయితీ అని అవసరం తర్వాత ఎలక్ట్రిక్ దీపాలంకారం అదెందుకు మనకి ఎలక్ట్రిసిటీ మనం ట్రబుల్లో ఉన్నాం కదా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చాలా సమస్య ఉన్నది తర్వాత పొల్యూషన్ వస్తుంది దానివల్ల ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేసినట్లయితే పొల్యూషన్ వస్తుంది దేవుడి పేరుతోటి మనం ఎలా ఉండాలంటే చాలా సోబర్గా ఉండాలి అంటే మిగతా సమాజం మనల్ని చూసి నేర్చుకునేట్లో ఉండాలి కానీ వాళ్ళు చేస్తున్నది మనం చేయకూడదు కాబట్టి ఉపాసనకి అట్టహాసము ఆర్భాటము దిఖావట్ షోయినెస్ అంట అంటే ప్రదర్శనచ్చి ప్రదర్శించే ధోరణి ఇవి ఉండకూడదు ధ్యాగంత ఈశ్వరుని ఉపాసన చేసే ప్రక్రియలో ధ్యానము నాకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ధ్యానము అనేది దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం దాని జీవితంలో అనుభవాన్ని తెచ్చుకోవాలి ధ్యానము ఇప్పుడు మనకి బాహ్య ప్రపంచం అంతా తెలుసు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థములు వస్తువులు మనుషులు వివిధ ఘటనలు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి బాహ్య ప్రపంచము ఎంత కాంప్లెక్స్ జటిలముగా ఉంటుందో ఆంతర ప్రపంచము ఒకటి ఉన్నది మనస్సు మనస్సులో ఉందో ప్రపంచం ఒక పెద్ద ప్రపంచమే ఉంది మనస్సులో ఈ ఆంతర ప్రపంచము దాంట్లో ఏముంటాయి సంకల్పములు వికల్పములు భయాలు కోరికలు కామములు విశ్వాసాలు అజ్ఞానములు ఇవన్నీ ఉంటాయి దాంట్లో అసూయలు ద్వేషాలు రాగాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వెర్రి వెరవేషాలు ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఈ ఆంతర ప్రపంచంలో కాబట్టి ఈ ఆంతర ప్రపంచము గురించి మనకి తెలుసున్నది చాలా తక్కువ బాహ్య ప్రపంచం గురించి ఏదో కొద్ది గొప్ప తెలుస్తుంది కానీ మన ఎందు ఆంతర ప్రపంచము అదే ఇన్నర్ వరల్డ్ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్ అండ్ మోషన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఎట్సెట్రా అది మనకి తెలియదు సరిగ్గా కాబట్టి ధ్యానము చేయటం ద్వారా ఆ ఆంతర ప్రపంచము యొక్క ఒక అవగాహన నిర్మాణం అవుతుంది ఓహో దిస్ ఈజ్ హౌ ఈ మైండ్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండదు అని మనకి అవగాహన వస్తుంది ఆంతర ప్రపంచంతో ఒక ఫెమిలియారిటీ అంటే అది బాగా తెలిసి ఉండడము అనే లక్షణం ఏర్పడుతుంది అప్పుడు ఆ విధంగా ఆ మనస్సు యొక్క చలనము తెలియడం ద్వారా దానిపై మనకి ఒక మాస్టరీ ఒక వశీకరణ ఏర్పడుతుంది మనస్సు వశంలోకి వస్తుంది ఇది ధ్యానము యొక్క ప్రాథమిక ప్రయోజనము అలా ధ్యానంలో మీరు మెడిటేషన్ మొదలు కలిగేటువంటి ప్రయోజనము ఇది ముందుకు వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి మీకు ఆ ధ్యానం వల్ల ఏం తెలుస్తుందంటే మీ జీవితంలో ప్రాణశక్తి విజ్ఞానశక్తి రెండున్నాయి చేతులతోటి కాళ్ళతోటి కర్మల్ని చేస్తూ ఉంటారు అది ప్రాణశక్తి కంటితో చూస్తారు చెవితో వింటారు మనస్సుతో సంకల్పిస్తారు ఇదంతా విజ్ఞాన ఈ ప్రాణశక్తి యొక్క మూలం ఎక్కిది ఆ మూలం మీలో ఉంది ఆ ప్రాణశక్తి యొక్క మూలం మీలో ఉంది ఆ విజ్ఞానశక్తి యొక్క మూలము మీలో ఉన్నది ఈ రెండు ప్రవాహములు ప్రాణశక్తి ప్రవాహమునకు విజ్ఞానశక్తి ప్రవాహమునకు మూలస్రోతస్సు మూలస్థానము ఉద్గమస్థానము అంటారు ఉద్గమ స్థానము అంటే ఆ ప్రాణశక్తి ఉద్గమించే చోటు ఎక్కడ యమున యొక్క ఉద్గమ ఏంటి అంటే యమునోత్రి గంగ యొక్క ఉద్గమ గంగోత్రి గోదావరికి ఉద్గమ నాసికా త్రి అంబక్ ఇవన్నీ తిరిగి కానీ తన యొందుండే ప్రాణశక్తి ప్రవాహము విజ్ఞానశక్తి ప్రవాహము యొక్క ఉద్గమ స్థానం తెలుసుకోవాల్సిన అవసరం లేదా దానికే ఆత్మ అని పేరు ఆ ఆత్మే నువ్వన్న బ్రహ్మ ఆ ఉద్గమ స్థానమే బ్రహ్మ అల్టిమేట్గా మెడిటేషన్ బాగా మెడిటేషన్ యొక్క ప్రాథమిక ప్రయోజనం అని అంతిమ ప్రయోజనం ఏమిటంటే ఈ ప్రాణశక్తి విజ్ఞాన యొక్క ఉద్గమ స్థానం మూలస్రోతస్సు అది ఆత్మ చైతన్యము అదే పరమాత్మ అదే పరబ్రహ్మ దాని యొక్క సాక్షాత్కారము కలుగుతున్నాయి సో ధ్యానము చాలా ప్రాక్టికల్గా మన మనస్సు మనకి తెలియటానే చిన్న అడుగుతో ఆరంభమై ఈ పరమాత్మ సాక్షాత్కారం వరకు తీసుకుపోతుంది ఇది ధ్యానము యొక్క ప్రక్రియ కాబట్టి దట్ ఇన్నర్ సైలెన్స్ ఆ మనిషి సాధకుడు సైలెంట్గా ఉండాలి సాధకుడు అల్లరి చేసేట్లాగా ఉండకూడదు అట్టహాసం చేసేట్లాగా హంగు ఆర్భాటం ఆధ్యాత్మిక సాధనలో హంగు ఆర్భాటాలకి దిఖావట్ షోయినెస్కి అసలు తావే లేదు కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించి మాం ఉపాసతే ఈశ్వరుని మనం ఉపాసించాలి కాదండి ఎవరో చేస్తున్నారంటే చేసేవాళ్ళని చేయనివ్వండి మనం భగవద్గీత యొక్క విద్యార్థులను కనుక మనం సరైన పద్ధతిలో మనం చేయాల్సి ఉంటుంది ఏదో ఆరంభంలో ఇప్పుడు నేను ఈవేళ ఇప్పుడు చెప్పిన మాటలు పదిహేను ఏళ్ళ కుర్రాడికి చెప్తే లేకపోతే ఇరవై ఏళ్ళ కుర్రాడు దేవుణ్ణి ఆరాధించాలని అంటాడనుకోండి వాడికి ఏం చెప్పాలి రే ఈ ఏడు కొండలు నేను నడిచి ఎక్కేసేమని చెప్పాలి వాడి ఎనర్జీ ఆ లెవెల్లో ఉంటుంది వాడు ఎక్కేస్తాడు వాడిని ఇక్కడ కూర్చుని ఐదు నిమిషాలు సైలెంట్గా ధ్యానం చేయటం చేయలేదు వాడు వాడి వల్ల వద్దదు ఏడుకొండలు నడిచి ఎక్కేలాంటివి ఎక్కేస్తుంది అలా వాడి సరిపడుతుంది వాడి రజోగుణానికి కానీ దట్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ వన్ షుడ్ నాట్ గెట్ స్టక్ దే కాబట్టి ఈశ్వరుని ఉపాసించమంటే మోకాల మీదలా చుట్టూ తిరిగాను అలాంటివి మనం మొదలుపెట్టామంటే రోగాలు వస్తాయి లేనిపోని కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది అలా మొదలుపెట్టుకోండి మనం ఫోకస్ ఎంతసేపు ధ్యాయంత ఉపాసతే మెడిటేటివ్గా ధ్యాన మార్గంలో ఐశ్వరుణ్ణి మనం ఉపాసించేటువంటి ప్రయ ప్రయత్నాన్ని చేయాలి శవనోపాసన సుభాష్యకారులు ఏమంటారో చూద్దాము మత్పరా అహంపర ఏషాంతే మత్పరా సంత కాబట్టి ఈశ్వరుణ్ణి ఉపాసన చేసి వాళ్ళ యొక్క లక్ష్యము పరమ లక్ష్యము ఏది ఉండాలి నది యొక్క లక్ష్యము సముద్రం నది ఒకప్పుడు తూర్పు వైపు ప్రవహిస్తుంది మరో ఉత్తరం వైపు ప్రవహిస్తుంది గంగా నది హృషికేశ్లోనేమో దక్షిణ ఒకవైపు ప్రవహించింది కాశీలో ఇంకోవైపు ప్రవహించింది అని మనం ఆ డైరెక్షన్స్ అన్నీ చార్ట్లో తీసుకోవచ్చు నది ఇలా వెళ్తుంది నది ఇలా వెళ్ళదు ఎప్పుడైనా విమానం నుంచి నదిని చూశారా ఇలా ఇలా వెళ్తుంది ఇలా ఇలా వెళ్తోందంటే ఈ డైరెక్షన్లో వెళ్తోంది మళ్ళీ ఇక్కడ టర్న్ తీసుకుని ఇటు వెళ్తోందంటే ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చిందా లేదా ఇప్పుడు ఉత్తరం నుంచి పుడుతోంది గంగా ఇలా పడుతోంది కానీ కాశీ దగ్గరికి వచ్చేది మళ్ళీ ఉత్తరం వైపు ఫైన్స్ అంటే ఇంకా అలా ఉత్తరానికి పోతుంది అనుకోకూడదు ఇంకేలా ఉత్తరానికి ఒప్పసరి వెళ్ళి మళ్ళీ సముద్రం వైపుకి వెళ్ళిపోతుంది ఈస్ట్కి వెళ్ళిపోతుంది అల్టిమేట్గా మధ్యలో ఎన్ని డైరెక్షన్స్ మార్చినా అల్టిమేట్ గోలేమిటి సముద్రం అదేవిధంగా మనం జీవితంలో ఏదో జపం చేస్తాం ఉద్యోగం చేస్తాం ఉద్యోగం చేస్తున్న గోలు డబ్బును జపం చేస్తున్న గోలు దేవుడు అలా ఉండకూడదు ఉద్యోగం చేసేదానికి కూడా గోలు ఈశ్వరుడే సర్వాణి కర్మాన్ని సన్యస్య డబ్బు సంపాదించడానికి గోలు కూడా ఈశ్వరుడే భోగాలు కాదు ధర్మకార్యాలు చేయడానికి కూడా గోలు ఈశ్వరుడే పుణ్యము స్వర్గము కాదు ఆ విధంగా ఆఖరికి ఇంట్లో కుటుంబ సభ్యులను ప్రేమగా చూస్తూ వాళ్ళకి కావాల్సిన సేవ చేసేప్పుడు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం ఇంత గెలిచి రత్సగలవాలి ఇంట్లో వాళ్ళకి సేవ చేసి వీధిలో వాళ్ళకి సేవ చేయాలి సో ఆ విధంగా అంతా ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం భగవద్గీత యొక్క తత్వము మోస్ట్ ప్రాక్టికల్గా ఉంటుంది ఇది సన్యాసులకి మాత్రమే వర్తిస్తుంది అని అనుకోరాదు గృహస్థులకి కూడా ఈక్వల్గా ప్రాక్టికల్గా ఉంటుంది తర్వాత సోషల్ లైఫ్కి ఇది విరుద్ధము అనుకోరాదు సోషల్ లైఫ్ లీడ్ చేస్తూ మీరు దాన్ని ఎలా పాటించాలి ఉద్యోగం చేసుకోవడానికి ఇది అడ్డు అవుతుంది అనుకోరాదు ఉద్యోగానికి ఇది అడ్డు కాదు ఇదేమి ఊరికే రోజుకి పది పది పన్నెండు గంటలు పదమూడు గంటలు ఏదో వాల్యూమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మీరు చేసి ఉద్యోగం కనుక స్పిరిట్ దట్ ఈజ్ ది ఈశ్వరారాధన అయిపోతుంది ఉద్యోగం మానేసి ఇంకేదో చేస్తే ఈశ్వరారాధన అవదు ఒక ఆయన యంగ్ మ్యాన్ భార్య ఇద్దరు పిల్లల్లో ఉండాలి ఇది యంగ్ మ్యాన్ మిడిల్ ఏజ్డ్ గాయ నేనేదో భగవద్గీత ఎక్కడో ఉపన్యాసం చెప్తే నా సత్సంగానికి వచ్చాడు వచ్చి ఏం చేస్తున్నావో అని అడిగారు మాట వరుసకి ఏదో ఏదో దండం పెడితే పేరేమిటి ఏం చేస్తున్నావు అని లేకపోతే మనకెందుకు ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తున్నారో ఈ సమాచారం అంతా ఎందుకే దండం పెడితే పలకరించి విధంగా ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాం అంటే అతను అతను ఏం చెప్పాడు ఏం చేస్తున్నావు అంటే ఉద్యోగానికి రాజీనామా చేసి సాయి సేవ చేస్తున్నానని చెప్పాడు సాయి సేవ అంటే అర్థం ఏంటి సాయి ఇప్పుడు ఆయన ఏం లేరు ఆయన స్వర్గానికి వెళ్ళారు నువ్వు ఆయనకి ఏం సేవ చేస్తావు ఉద్యోగానికి రాజీనామా చేసి చేయడం ఎందుకు ఉద్యోగం చేస్తూ చేయొచ్చు కదా పిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్ళేటువంటి సందర్భంలో ఉన్నప్పుడు సాయి సేవ చేయటానికి ఉద్యోగం మానేయాలి అంటే ఇప్పుడు ఉద్యోగం మానేసేవు కదా ఏం చేస్తావు అంటే ఆ సాయి లిటరేచర్లో ఉన్న బులువులు పుస్తకాలు పేపర్తో అవన్నీ ఊరంతా పంచిపడవు ఎన్ని రోజులు పంచిపెడతావు ఎంతసేపు పంచిపెడతాం రోజులోనూ ఊళ్ళో వాళ్ళందరూ సాయి భక్తులుగా తయారు చేయాలని నీకు ఈ మార్గం ఈశ్వరుని ఆరాధించే మార్గం అని నీకు ఎవరు చెప్పాడు ఇది ఎక్కడి సో అలాగంటే ఇమోషనల్గా సెన్స్ సెంటిమెంటల్గా ఇంప్రాక్టికల్గా అది ఈశ్వరారాధన యొక్క లక్షణం అలా ఉండదు అలా ఎంతసేపు చేయగలుగుతారు దాన్ని శోభనాధ్యాస అంటారు సంస్కృతంలో ఇంగ్లీష్లో అయితే ఫ్యాన్సీఫుల్ థింకింగ్ అని అంటారు ఫ్యాన్సీ థింకింగ్ ఈశ్వరుణ్ణి ఆరాధించటము ఇట్ ఇస్ నాట్ ఏ ఫ్యాన్సీఫుల్ థింక్ ఫ్యాన్సీ ఒక ఆవేశం వచ్చేసి చేసేది ఏం కాదు దాన్ని చాలా ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటూ మనం చేసే కర్తవ్యాన్ని మనం చేసుకుంటూనే ఈశ్వర అర్పణ బుద్ధితో చేయాల్సి ఉంటుంది మత్పరా పరమ లక్ష్యము ఈశ్వరుడే ఆ విధంగా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది అనన్యన ఏవా ఈ అనన్యమైన యోగమే అనన్యోగమే దాన్ని వివరిస్తున్నారు భాష్యకారణం అవిద్యమానం అన్యద ఆలంబనం విశ్వూపం దం ఆనం ఉ సనన్యన అనన్య కేవల యోగేన అది అనన్యోగ శబ్దానికి నిర్వచనం నాకు ఆ విశ్వ ప్రకాశస్వరూపుడైన చైతన్యస్వరూపుడైన పరమాత్మను మినహాయించి మరొక ఆశ్రయము లేదు లోకంలో మానవులు వివిధములైన ఆశ్రయములను కలిగి ఉంటారు ఆశ్రయము అంటే ద ద సపోర్ట్ సిస్టమ్ ద సైకలాజికల్ సపోర్ట్ ద టాకింగ్ ఆఫ్ సైకలాజికల్ సపోర్ట్ మనం సైకలాజికల్గా దేని మీద ఆశ్రయం కలిగి ఉంటాము ఇప్పుడు చూడండి ఫిజికల్ అండ్ సైకలాజికల్ దరిజ్ ద బిగ్ డిఫరెన్స్ మనకి ఇప్పుడు భోజనం మనకు కావాల్సి ఉంటుంది భోజనం కావాలంటే ఎవళ్ళ మీద ఒకళ్ళ మీద ఆధారపడక తప్పదు ఎవడో ఒకళ్ళు వండి నేను చేసి భోజనం నేనే వండుకు ఇప్పుడు మీకు ఏదైనా గులాబ్జాము తినాలనిపించింది అనుకోండి మీరే వండుకు తినాలంటే అది ఎక్కడ అయ్యి ఎవరో వాళ్ళు పేర్ పెడతారు రూపాయలు పది రూపాయలు పడిస్తే వాడు ఇస్తాడు మీరు తింటారు ఇప్పుడు గులాబ్ జాము తినాలంటే మీరేమో నేల దున్ని దాంట్లో బియ్యం పండించి దాంతో గులాబ్ జాము చేసుకుని తిన్నాం ఎప్పటికై ఏమంటుంది మామిడి పండు తినాలంటే మొక్క పాతి మొక్క పాతాలంటే కూడా ఇంకోటి మీద ఆధారపడాల్సి ఉంటుంది నర్సరీ కూడా మొక్క ఇస్తే కానీ పాత్రం కూడా కాబట్టి ఫిజికల్గా ప్రతి మనిషి కూడా ఎంతో కొన్ని వందల మంది మీద ఆధారపడి ఉంటాడు మీరు భోజనం చేస్తున్నారంటే ఇంట్లో వండిపట్టే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు రోడ్డు మీద పచారీ షాపు నడుపుతూ ఉంటాడు ఒక ఆయన ఆయన హోల్సేల్ మర్చెంట్ దగ్గర కొనుక్కొచ్చి పెడతాడు ఈ బియ్యం పప్పులు పులు హోల్సేల్ మర్చెంట్ రైతుల దగ్గర మిల్లర్స్ దగ్గర ఆయన కొనుక్కొస్తాడు ఆ మిల్లర్స్ ఏమో రైతుల దగ్గర కొంటారు రైతుల విత్తనాలు ఎక్కడో కొనుక్కోస్తాడు అలా ప్రతి వాడు సమాజం మీద ఆధారపడి జీవిస్తాడు దీని ఫిజికల్ ఆశ్రయము భౌతికమైన ఆశ్రయం అది చర్చలో విషయం కాదు అది అందరికీ కామన్ అది పైగా భౌతికంగా ఇతరుల మీద ఆధారపడడంలో అప్పుడప్పుడు ఏదైనా కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తాయి తప్ప మానసికమైన పరాధీనత సైకలాజికల్ డిపెండెన్స్ అనే ఒక ఇష్యూ కలదు సైకాలజీ ఇటీస్ సైకలాజికల్ డిపెండెన్స్ అంటే మానసిక పరాధీనత అది చాలా దుఃఖహేతువు మానసిక పరాధీనత ఉండకూడదు ఇప్పుడు సపోజ్ భార్యాభర్తలు ఉన్నారనుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళు సైకలాజికల్గా డిపెండ్ అయ్యారనుకోండి అది ఇద్దరికీ ఇద్దరూ బరువు అయిపోతారు ఎవడైనా మీ మీద సైకలాజికల్గా డిపెండ్ అవుతున్నాడు అంటే వాడు మీకు బరువు అవుతాడు మీరు ఇతరులపై సైకలాజికల్గా డిపెండ్ అవుతున్నారు అంటే మీరు వాడికి బరువు అవుతారు ఫ్రీడమ్ ఉన్నది ఇప్పుడు ఇది ఎలాగంటే భార్య మార్కెట్లోకి వెళ్ళాలంటే ఆ భర్తతోటి మీరు పక్కల నిదే నేను ఒక్క ఒంటరిగా నడిచి వెళ్ళలేను అని అందనుకోండి ఆవిడ అంటే రకమైన డిపెండెన్సీ ఎంత పెయిన్ఫుల్లో చూడండి అలా కాకుండా మీరు ఆఫీస్కి వెళ్ళండి నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తానని ఆవిడ అందనుకోండి ఎంత ఫ్రీడమ్ వచ్చి వస్తుంది ఇట్ ఈజ్ ప్రాక్టికల్గా ఫిజికల్గా దేర్ ఇస్ నథింగ్ అని ఇట్ సైకలాజికల్ డిపెండెన్సీ సో ఎనీవే మీకు ది పాయింట్ ఐ ఆమ్ ట్రయింగ్ టు మేక్ మనము సైకలాజికల్గా డిపెండ్ అవుతూ ఉంటాము నిజానికి వాస్తవం చెప్పాలంటే మనందరం కూడా సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్ మానసిక పరాధీనతలో మనం జీవించేస్తూ ఉంటాం ఏళ్ళు వచ్చేస్తాయి యవనం అయిపోతుంది మధ్య వయస్సు వస్తుంది అదిపోతుంది వృద్ధాప్యం వస్తుంది అది పోయి సహస్ర చంద్ర దర్శనం అయితే అంటాడు కాటి కాళ్ళు కూర్చుంటాడు అయినా కూడా వివేకం ఏమీ పెరగదు ఆ సైకలాజికల్ డిపెండెన్స్ అలాగే ఉండిపోతుంది దాన్ని భక్తుడైన వాడు సాధకుడు దాన్ని అడ్రస్ చేయాలి ఇప్పుడు భార్యాభర్తలు తండ్రి కొడుకు తండ్రి ఈ కొడుకు తండ్రి మీద డిపెండ్ అవుతాడు పెరిగే రోజుల్లో వీడికి ఏదో ఒక పిసర్ అంత ఉద్యోగం వచ్చి కాళ్ళ తన కాళ్ళ మీద తాను నిలబడే స్థితి వచ్చేప్పటికి తండ్రి రిటైర్ అయ్యే కొడుకు మీద డిపెండ్ అవుతుంది ఫిజికల్గా కాదు సైకలాజికల్గా ధనం మీద మనం సైకలాజికల్గా ఆశ్రయాన్ని కలిగి ఉంటాం ధనం ఉంటే కానీ మనం ఆ ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ మనకి రాదు ధనము కొంతమందికి ఎంతో కొంత రియల్ ఎస్టేట్ ఒక పది ఎకరాలో ఇరవై భూమి ఉంటే కానీ వాళ్ళు సైకలాజికల్గా కంఫర్టబుల్గా ఉండలేరు కొంతమందికి ఒక నాలుగైదు ఇళ్ళు ఉంటే కంఫర్టబుల్గా ఉంటాను ఈ రకంగా ధనము ప్రాపర్టీసు రిలేషన్సు చుట్టూ కొడుకులు గోడల్లో ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటానంటాడు కొడుకులు గోడల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కీచులాడుతూ బతుకుతున్నాడు వాళ్ళు లేకపోతే నేను కంఫర్టబుల్గా ఉండలేనంటాడు సైకలాజికల్లీ డిపెండెంట్ ఈ సైకలాజికల్ డిపెండెన్స్ అన్నది ఆధ్యాత్మిక రంగంలో గురు శిష్యుల మధ్య చాలా బలీయముగా ఉంటుంది మేము శిష్యులు ఆయనకి శిష్యులు అంటారు ఆయన చెప్పి పాఠం ఆయన జీవితకాలంలో ఎప్పుడూ ఎవరికి రామశబ్దం కూడా చెప్పలేదు ఆయనకి రాజు పాఠం ఆయనేం చెప్తాడు ఆయనకి మీరు శిష్యులు ఏమిటి శిష్యులు అంటే దీస్ పీపుల్ ఎక్స్ప్లాయిట్ హిమ్ అండ్ హీ ఎక్స్ప్లాయిడ్స్ దెమ్ అన్యోన్యం మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ సైకలాజికల్ నాట్ ఫిజికల్ సైకలాజికల్ ఆయన మా గురువు గారు అనేప్పటికీ దే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ మీ గురువు గారు ఎవరండి అంటే మాకు ఎవరు గురువు గారు లేరండి అంటే అసీవ్ సంథింగ్ యూ అర్మిస్టే మా గురువు గారు ఉన్నారు ఏమిటి గురువు గారు ఆయన ఏం చేస్తారు మీకు ఆయనేం చేయదు ఊరికే మేము ఆయన మీద సైకలాజికల్గా డిపెండ్ అవుతాము ఆయన మా మీద సైకలాజికల్గా డిపెండ్ అవుతారు వీ ఎక్స్ప్లాయిట్ హిమ్ అండ్ హీ ఎక్స్ప్లాయిట్ సర్స్ మనం ఆయన్న ఎక్స్ప్లాయిట్ చేస్తాం ఒక విగ్రహంలో ఆయన కూర్చుంటే పదాభివందనాలు చేసి అభిషేకాలు చేసి ఆ తీర్థ ప్రసాదాలు మనం తీసుకుంటాం దట్ ఈజ్ అవర్ సైకలాజికల్ ఎక్స్ప్లాయిటేషన్ I am a manna la exploit chastadu. Mirandaru na sushilu. Si na chippum jayatallu miruṁtaru. Anevisaṅga I am exploit chastadu. I e ashramāni ki sammanhinchi navallu. I e secti ki sammanhinchi navallu. That is how he depends. This kind of mutual psychological exploitation is rampant in Indian religious scene. Rampant. Allah ondakotu. Sāthakal Allah ondakotu. గురువు అన్నవాడు శిష్యుడికి పాఠం చెప్పాలి పాఠం చెప్పడం అంటే దారి చూపుట మార్గదర్శనం ఆ దారిలో శిష్యుడు నడుస్తాడు గురువు గారు వెంత ఆయన వెంత చేపట్టుకుని నడిపించారు శిష్యుడు ఒంటరిగానే నడిచిపోతాడు గురువు దారి చూపిస్తాడు అంతవరకే దాంట్లో సైకలాజికల్ డిపెండెన్స్ ఉండకూడదు ఇమోషనల్ ఎక్స్ప్లైటేషన్ ఉండకూడదు మనం ఈ సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ ది వరల్డ్ థింగ్స్ వరల్డ్ రిలేషన్స్ ఇంక్లూడింగ్ ది గురు శిష్య రిలేషన్ యూ హు ఓవర్ కవర్ ఇప్పుడు శ్రీ శ్రీరామకృష్ణుల వారు ఎదుర్కొన్నానే వివేకానంద స్వామి ఆయన ముందే అలాగే కూర్చుండిపోయి నాకు స్వామి పక్కన లేకపోతే నాకు తోసంది అన్నట్టుగా ఆయనని ఆయన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికే వెళ్ళనని వివేకానంద స్వామి అనుకుంటే మన హిందూ ధర్మం ఉన్నత స్థితికి వచ్చేదే కాదు వివేకానంద స్వామికి మార్గదర్శనం చేసేసి పూర్వం ప్రపంచంలోకి ఆయన పంపించేశారు అప్పుడు ఆయన ప్రపంచానికి హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చెప్పగలిగారు ఎప్పుడు కూడా గురు శిష్యులు అలా ఉంటారు రాముడు భరతుల్లాగా ఉంటారు ఊరికే రాముడు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండకూడదు లక్ష్మణుల్లాగా రామల లక్ష్మణ భక్తి భరతభక్తి డిఫరెన్స్ ఎనీవే వన్ థింగ్ వీడ్స్ స్ట్రాంగ్ ఎక్కడో మొదలుపెట్టి రామాయణంలో వెళ్ళిపోతే ఇప్పుడు అదో టాపిక్ మళ్ళా అనలైజ్ చేస్తూ కూర్చుంటే ఇది పక్కకి పోతుంది టూ మెనీ థింగ్స్ anyway the point is how to psychological dependence dhanamu vastulu kanaka vaaham konta mandi physical beauty meeda psychological dependence pettukuntaru nenu andagatchanu lethe nenu andagaadanu anadhi dani meeda psychological dependence he is in for severe trouble serious trouble endukani beauty is a skin deep just skin koncham modatla padthe poindi కోతిరూపు వస్తుంది మనిషి కోతి నుంచి పుట్టాడు కదండి కోతి రూపు వస్తుంది ఇంతటి అందగాడు కోతి రూపు వస్తుంది ఒక్కటిసారి అనారోగ్యం చేస్తే కొంచెం బుగ్గలు లోపలికి పోతే కోతిలాగా తయారవుతాయి ఊరికే అసలు దేహం అలా ఉంటుంది కాబట్టి రూపం మీద సైకలాజికల్గా డిపెండ్ అవ్వకూడదు యూఆర్ ఫ్రీ ఫ్రమ్ రూపం అని చెప్పినే అస్తమానం అర్థం పూర్తిగా అసమానం అర్థం చూసుకుంటూ ఉంటే ముందు ముందు ఉత్సాహంగా ఉంటుంది తర్వాత దుఃఖం ఉంటుంది మీరు ఉత్సాహం పడ్డదానికి రెట్టింపు దుఃఖం ఉంటుంది నలభై ఏళ్ళ దాకా మంచి ఉల్లాసంగా ఉంటుంది ఇంకా తర్వాత దుఃఖమే జుట్టుకు వెళ్ళబడడం ప్రారంభిస్తుంది ఇంకా అక్కడి నుంచి దుఃఖమే అయ్యో ఏమైపోతుందో కాబట్టి అలా ఉండకూడదు సైకలాజికల్ డిపెండెన్స్ ఉండరాదు దాన్ని ఎలాగ న్యూట్రలైజ్ చేయుట అంటే నాకు విశ్వరూపుడైన ఈశ్వరుడొక్కడే ఆశ్రయము నేను ఈశ్వర పరాధీనున్నే తప్ప జగత్తునకు పరాధీనుడను కాను నేను ధనం మీద నా సెక్యూరిటీ నా కంఫర్ట్ కంఫర్ట్ జోన్ అంట నా కంఫర్ట్ ఇన్నర్ కంఫర్ట్ ధనం మీద లేదు ధనం ప్రాక్టికల్గా ఏదో ఉంటుందో ఖర్చు పెడతాం దాని మీద ఇన్నర్ కంఫర్ట్ ధనం లేదు చాలా కఠినమైన విషయం అండి ఈ అనన్వయం ఎందుకంటే మనిషి సైకలాజికల్గా వశమై ఉంటాడు సాంసారికమైన వాటికి వశుడై ఉంటాడు సైకలాజికల్ డిపెండెన్స్లో ఉంటాడు మనిషి కాబట్టి ధన కనక వస్తు వాహనాదుల రియల్ ఎస్టేటు మొదలైన వాటికి కొంతమంది స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అవుతారు మీరు ఎప్పుడైనా ఇది గమనించారా ఈ గ్యాంబులర్స్ ఉంటారు చూసారా వాళ్ళకి హెచ్చరికటిస్తారు ఏమిటంటే యూ హ్యావ్ సైకలాజికల్ డిపెండెన్సీ ప్రాబ్లమ్స్ ప్లీజ్ కాంటాక్ట్ వన్ ఎయిట్ హండ్రెడ్ అని నెంబర్ ఇస్తే అంటే సైకలాజికల్గా డిపెండ్ అవ్వడం ప్రారంభిస్తాయి ఆ గ్యాంబ్లింగ్ మీద ఈ స్టాక్ మార్కెట్లో అది కూడా గ్యాంబ్లింగే స్పెక్యులేషన్ అంతా గ్యాంబ్లింగే దాంతో వీడు సైకలాజికల్గా డిపెండ్ అవుతూ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి లాభం నష్టం వస్తూ ఉండాలి ప్యాకెట్లాగా ఇట్ ఈజ్ అ సైకలాజికల్ డిపెండెన్స్ ఇటువంటివన్నిటినీ కూడా త్రోసిపుచ్చి ఈశ్వరుడు నేను ఈశ్వర ఎందుకంటే ఇది శగుణోపాసన కదా ఇది అక్షర పరబ్రహ్మోపాసన కాదు ఇది శగుణోపాసన భేదపూర్వకమైన ఉపాసన ఉంటుంది ఇక్కడ జీవుడు భక్తుడు ఈశ్వరుడు నేను ఈశ్వర పరాధీనుడను ఈశ్వర వశవర్తిని అంటే ఈశ్వర శరణాగతి చేసి కూర్చున్నాము బే బే ఫికర్ అని అంటారు బేఫికర్ అంటే ఫికర్ నహి హై ఇంకా చింత చేయాల్సిందేమీ లేదు ఎందుకని ఈశ్వర శరణాగతి చేసి కూర్చున్నాము దీనిని అనన్యోగము అని అంటారు అయితే చిన్న రైడర్ శంకర్లు పెట్టిన రైడర్ ఆ ఈశ్వరుడు ఎవడు ఈశ్వరుడు మరి కాంటెక్స్ట్ అలాంటిది ఈశ్వరుడు ఇక్కడ కాంటెక్స్ట్లో ఈశ్వరుడు అంటే విశ్వరూపుడు జగదేవ హరి హరిదేవ జగత్ మన ముందు పృథివ్యక్తేజో వాయువాకాశ రూపంగా విస్తరించి ఉన్నాడు చూడండి ఆకాశరూపంగా అప్పుల రూపంగా అంటే కాశీ కృష్ణ గోదావరి గంగా ఇత్యాది నదీ నదీ జలముల రూపంగా సరస్సుల రూపంగా సముద్ర రూపంగా వాయువు రూపంగా అగ్నిరూపంగా నిన్న కాక మొన్నటి దాకా అగ్ని రూపంగా ఎంత ఇబ్బంది పెట్టినాడు ఈశ్వరుడు సో పృథివీ రూపంగా మనం నడవడానికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తే పృథివీ రూపంగా మన ముందు వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడు జగదేవ హరి హరిదేవ జగత్ అది అటువంటి ఆ విశ్వరూపుడైన ఈశ్వరునిపై నేను పూర్తిగా ఆశ్రయుడనై ఉన్నాను ఆ ఈశ్వరుడు తప్ప ఇతరమును నేను ఆశ్రయించుటలేదు దీన్ని అనన్యోగము అని అంటారు దీనికి బేసిస్గా ఏమో కొన్ని పురాణ గాథలు కనపడతాయి ఈ అనన్యోగాన్ని సపోర్ట్ చేసేట్లు గాథలు ఉపమన్యుడున ఒక క్యారెక్టర్ ఒక శివపురాణంలో వస్తుంది ఉపమన్యు ఈ ఉపమన్యువు తపస్సు చేస్తాడు శివభక్తుడు శివపురాణంలో మన శివభక్తుడే ఉంటాడు ఆయన తపస్సు చేస్తాడు శివుని ఉద్దేశించి తపస్సు చేస్తాడు అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షం అవుతాడు ఐరావతాన్ని అధిష్ఠించి ఇంద్రుడు వస్తాడు చేతిలో వజ్రాన్ని ధరించి కిరీటము కవచకు కుండలములు ఇంద్రుడంటే మరి అంత అలంకార క్రియుడు అల ఇంద్రుడంటే అలంకారాలు స్వర్గాధిపతి స్వర్గలోకాధిపతి కిరీటము క కుండలములు అత్యద్భుతమైనటువంటి శోభాయమానమైన రూపము ఖరీదైనటువంటి వస్త్రధారణము ఈ విధంగా ఐరావతం మీద ఎక్కి మహారాజ మర్యాదలతో వేయించేస్తాడు భక్త నీకు నేను వరాన్ని ఇస్తాను కోరుకో ఉంటాడు అప్పుడు ఈ ఉప పనియాడు కళ్ళు తెరిచి చూసే ఆశీర్వదు ఇదేమిటి నేను శివుడి కోసం తపస్సు చేస్తుంటే ఈయన వచ్చాడు ఏమిటో ఏమయ్యా ఇంకా పులసా ఏమిటి ఇలా వచ్చాడు ఏమిటో ఇలా రావడమేమిట్రా తపస్సు చేస్తున్నావు ఒకదా నీకు వరం ఇవ్వడానికి కోసం అంటే నేను నిన్నుద్దేశించి ఎప్పుడు తపస్సు చేస్తున్నట్టు నాకేం గుర్తులేదా నేను శివుని గురించి తపస్సు చేస్తున్నా శివుడు గుడిద బుస్సన్నా పూడిద బుస్సు అన్న అంటే పాముడు బుస్సు బుస్సుమంటూ ఉంటే బూడిద ఇంకా అది దట్ ఈజ్ శివ ఇంకా అంతకంటే ఏముంది నీకేమిస్తాడు రా వరం ఆయన నేను స్వర్గలోకాధిపతిని నేను ఇస్తాను నీకు వరం ఏం కావాలో కోరుకో అంటే థ్యాంక్ వెరీ మచ్ సో నాకే వరం అక్కర్లేదమ్మా నన్ను వదిలిపెడితే నేను తపస్సు చేసుకుంటాను అంటే ప్రత్యక్షమైన ఇంద్రుడి ఇచ్చే వరం నీకు అక్కర్లేదు కానీ ఇంకా ప్రత్యక్షం కానీ శివుడు ఇవ్వబోయే వరం కావాలా నీకు అని ఆయన కొంత కోప్పడితే నీ సలహాకి నేను చాలా సంతోషిస్తున్నాను వెల్ ఎప్రిషియేటెడ్ బట్ నేను శివుణ్ణి తప్ప ఇంకే ఎవరిని ఆశ్రయించను అంటాడు అంటే అప్పుడు ఇంద్రుడు అంటాడు సరే నీకు వరమే అక్కర్లేకపోతే శాపం ఇస్తాను అంటే నీవు శాపం ఇచ్చినా కూడా నేను స్వీకరించడానికి సిద్ధమే నేను శివ ఆశ్రయూడాను శివుడు తప్ప ఇతరమునకు నాకు సంబంధము లేదు శాపం వచ్చినా నేను సహిస్తాను అంటే ఆ ఇంద్రుడి రూపంలో శివుడే వచ్చాడు సడన్గా ఆ ఐరావతం కాస్త వృషభం అవుతుంది నందీశ్వరుడు అవుతాడు కిరీటము గంగ అవుతుంది చంద్రుడు అవుతాడు చంద్రవంక అవుతుంది కవచ కుండ కుండలములు ఆయన పూసుకున్న చందనపు పూత బూడిదవుతుంది భస్మ శివుడు అయినా నీ భక్తికి సంతోషించాను అని మరో ఇది కథ అంటే అది ఆ రకమైన అనన్యత్వము భక్తి ఎందు ఉండవలేదు ఈ అనన్యోగము అనే కొంతమంది మహాత్ములు ఈ రకమైన సలహాన్ని ఇస్తుండగా నేను విన్నాను నేను వెరిఫై చేసుకునే మీకు మనవి చేస్తున్నా ఒక మంత్రము అరడద మంత్రాలు పెట్టు కూర్చో ఒక మంత్రము ఒక నిష్టని ఫోకస్డ్గా పెట్టుకుంటే బాగుంది మీరు పొద్దున్న పూజ మొదలుపెట్టి అరగంట పూజ అయ్యేప్పటికీ పన్నెండు రూపాలు పదమూడు మంత్రాలు పద్నాలుగు స్తోత్రాలు ఫినిష్ చేశారనుకోండి మీకు డిస్ట్రాక్షన్ అయిపోవట్లేదు విక్షేపం అయిపోతుంది కదా మొత్తానికి ఏదో రూపంలో ఈశ్వరుణ్ణే మనం ఉపాసన చేస్తున్నాము అంటే మళ్ళీ దాంట్లో కొంత ఏకత్వం వచ్చింది మళ్ళా ఏ రూపంలో చేసినా ఈశ్వరుడే అంటే అనేప్పటికీ మళ్ళీ కొంత సమన్వయం అయింది కొంత ఏకత్వం వచ్చింది మహాత్ములు ఏమంటారంటే చూడవ ఒక మంత్రం పట్టుకో దాని ఎందే నిష్ట కలిగి శ్రీకృష్ణ మంత్రం పట్టుకున్నావు అనుకో నీకు విఘ్నం రాకుండా ఉండాలంటే నువ్వు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తావు కష్టం రాకుండా గ్రహదోషం ఉన్నప్పుడు కూడా ఆ శ్రీకృష్ణుడే గ్రహముల రూపంగా ఉన్నాడు కనుక శ్రీకృష్ణుడిని ఆరాధిస్తాడు ఇంకా ఒక మంత్రం పట్టుకుంటే దానికే కమిట్ అయిపోయి ఉండడం విక్షేపాన్ని తగ్గించుకునే ఉపాయం మంచిది అని అలా చెప్తారు దట్ ఈస్ ఆ ఉద్దేశ అల్టిమేట్గా అన్నీ ఒకే పరమాత్మ యొక్క రూపములు పరమాత్మ రూపరహితుడు ఈ సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఎలాగ ఉంటుంది మంచిది అనన్యోగము కాబట్టి అనన్యోగము అనేది అది సైకలాజికల్ డిపెండెన్స్ని న్యూట్రలైజ్ చేయడానికి చాలా బలంగా పనిచేస్తుంది మనం చూసుకోవాలి మనలో మనం చూసుకోవాలి నేను సైకలాజికల్గా ఎవళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాను ఆ డిపెండెన్స్ని కూడా గుర్తుపెట్టే పద్ధతి ఏమిటంటే మీరు ఒక రిలేషన్ ఉన్నప్పుడు ఒక సంబంధం ఉంటుంది అనుబంధం ఉంటుంది దానికి మిత్రుడు బ్రదర్ అవ్వచ్చు భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు లేదా కొడుకు అవ్వచ్చు వాటెవర్ రిలేషన్ ఆ రిలేషన్లో మీరు అడ్వాంటేజ్ ఏదైనా పొంది ప్రయత్నం చేస్తున్నారా ఏదైనా కొంత లాభాన్ని పొంది ప్రయత్నం చేస్తున్నారా లాభాపేక్ష ఈగోయిక్ అడ్వాంటేజ్ అంటారు లాభాపేక్ష ఉందంటే ఈగో ఉందనమాట ఈగోయిక్ అడ్వాంటేజ్ అలాంటి పని మీరు చేస్తున్నట్లయితే మీరు ఆ రిలేషన్షిప్ మీద సైకలాజికల్గా ఆశ్రుతులై ఉన్నారు అని అర్థం లాభాపేక్ష లాభం వస్తే రానివ్వండి లాభ అపేక్ష పెట్టుకోకుండా ప్రేమపూర్వకమైన సంబంధం ప్రేమ ప్రేమలో ఇవ్వడమే ఉంటుంది తప్ప లాగడం ఉండదు లాగితే ప్రేమ ఎలా అవుతుంది లాగితే స్వార్థము ఇస్తే ప్రేమ లాగడం కోసం ఇస్తే అది కూడా స్వార్థమే ఉంటుంది ఇవ్వడం కోసమే లాగితే అది స్వార్థం కాదు ఇవ్వడం కోసమే మళ్ళీ మీకు ఇవ్వడం కోసమే నేను ఒక వస్తువు తీసిన దగ్గర పెట్టుకుంటాను మీకు ఇవ్వడం కోసమే పెట్టుకుంటా ప్రస్తుతం మీ దగ్గర ఉండక్కర్లేదు అనవసరమని నేను తీసుకుని పెట్టుకుంటాను పెట్టుకున్న టైం రాగానే మీకు ఇచ్చేస్తా అది ప్రేమే కానీ లాగడం కోసం ఇచ్చారనుకోండి అది స్వార్థమైంది కాబట్టి ఎవ్రీ రిలేషన్ మనము ఇవ్వడం అభ్యాసం చేయాలి వీ ట్రై టు ఎన్రిచ్ ది రిలేషన్ ఫ్రమ్ అవర్ సైడ్ కోతలవాడు ఇప్పుడు వాడు నన్ను ప్రేమించట్లేదు నేను చూడండి వాడు నీ అధీనంలో లేడు నువ్వు నీ అధీనంలో ఉన్నావు నువ్వు వాడిని ప్రేమించు మాంగ్ డూ ఇట్ మరి వాడు ప్రేమించడం వాడు ప్రేమించడం మన చేతిలో లేదు కదా వాడు ప్రేమిస్తే ప్రేమిస్తే వాళ్ళు అయితే మానేస్తాడు నా తరఫు నుంచి నేను ప్రేమిస్తున్నాను అది నాట్ ఈజీ ఎందుకంటే రెసిప్రోసిటీ అంటారు రెసిప్రోసిటీ అంటే నేను ప్రేమిస్తే మళ్ళీ నన్ను తిరిగి ప్రేమించాలి అంటాడు అది సైకలాజికల్ డిపెండెంట్ సైకో ఎదుటి వ్యక్తి నన్ను ప్రేమించటం లేదు అనే ఫీలింగ్ నుంచి అది మనిషిని కృంగ తీసేస్తుంది చాలా పెయిన్ఫుల్ ఫీలింగ్ అది దాని నుంచి బయటపడిపో దాన్నే సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు నా కొడుకు నా చెప్పిన మాట వింటర్లేదు అంటే అర్థం ఏంటో తెలుసుందండి ద పూర్వై హీ సైకలాజికల్లీ డిపెండెంట్ నే వాడు నా చెప్పిన మాట ఎందుకు వినాలి నేను వినక్కర్లా హీ నీడ్ నాట్ మై షుడ్ హీ నేను టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ నేను వాళ్ళు చెప్పిన మాట వింటాను రా నీకేం కావాలి నీకు ఇచ్చి పంపిస్తాను వాడు నాకేమించాడు ఏమీ ఇవ్వక్కలేదు వై షుడ్ హిడ్ యువ్ ఈశ్వరుడు ఇవ్వాలి తప్ప వీళ్ళేటండి ఇచ్చేది ఒకడే పైవాడిస్తాడు అందరికీ పైవాడే కాబట్టి ప్రేమపూర్వకంగా ప్రతి స్వార్థాన్ని పక్కన మమ అహం అనే అహంకార మమకారాలను పక్కన ప్రేమతో నింపుకుంటూ పోయినట్లయితే ఆ సైకలాజికల్ డిపెండెన్స్ తగ్గిపోతుంది మరి వీటన్నింటినీ సైకలాజికల్ డిపెండెన్స్ తగ్గిపోతే ఆ సైకలాజికల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది ఈశ్వరుణ్ నుంచి వస్తుంది ఈశ్వరుణ్ణి జగద్రూపంగా వ్యాపించి ఉన్న ఈశ్వరుణ్ణి నేను ఆశ్చర్యతుడనై భక్తి అది భక్తి భక్తి అన్నది చాలా గాఢమైన ఒక భావన ఆ భావన మనిషి యొక్క జీవితాన్ని అంతా కూడా శాసించేటువంటి శక్తి దానికి ఉంటుంది ఆ భక్తికి ఆ లవ్ హ్యాస్ పవర్ మిలటరీ పవర్ కంటే కూడా ఎక్కువ పవర్ ఉంటుంది ఇది భక్తి అంట భక్తి అంటే ఉడికే రోడ్డు మీద పడే అల్లరి చేయడం కాదు అల్లరి భక్తి అలా అవుతుంది కాబట్టి చాలా లోతైనటువంటి భావన నేను కొంచెం సైకాలజీలో పెట్టేదాన్ని ఏమనుకోకండి సో ఆ ఈశ్వరుణ్ణి పెట్టి నాకు వేరే ఆశ్రయము లేదు నేను ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకున్నాను అయితే భోజనం ఈశ్వరుడు పెడతాడా పెడతాడు పెడతాడు రోగం వస్తే ముందు ఈశ్వరుడు ఇస్తాడా ఇస్తాడు ఎస్ యూ షుడ్ బి ఏబుల్ టు సే దాట్ విత్ అన్ఫ్లించింగ్ కన్విక్షన్ అండ్ ఆల్సో వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఎస్ దట్ ఈజ్ హౌ నా జీవితం ఇంతవరకు అలాగే నడిచింది టైం అయ్యేప్పటికీ ఈశ్వరుడు భోజనం పెట్టేస్తాడు ఎలా పెడతాడంటే పది ఇంతకాలం పెట్టుకో వచ్చాడు నేళ్లు పెడుతూ వచ్చాడు నడిచి వస్తుంది భోజనం పోయినప్పుడు నడిచే వస్తుంది పెడతాడంటే కాబట్టి డబ్బా వాళ్ళని ఉంటారు బాంబేలో వీడు పన్నెండున్నర అయ్యేటప్పటికి ఆ డబ్బా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు భోజనానికి ఆ డబ్బా వీడి భార్య పంపించింది వీడికి వీడు పొద్దున్నే అడింటికో ఎడింటికో రైలు ఎక్కుతాడు డబ్బా వాళ్ళకి భార్య తొమ్మిదింటికిస్తుంది వాడు పట్టుకొచ్చి వీడికి పన్నెండున్నరకో ఒంటి గంటకో ఇస్తాడు ఆ టైంకి ఇస్తాడు ఇంకా ఐదు నిమిషాలు ఉందని కానీ చూస్తూ ఉంటాడు వీడు ఒకవేళ రాడేమో రాకపోతే మన భోజనం కడుపులో నక్క నకలాడుతూ ఉన్నాయి తక్కువ వాడు వస్తున్నాడు బ్రతుకు దేవుడా మృతుకు దేవుడయ్యా మృతుకు జీవుడయ్యా ఏదో ఒకటి అనుకుంటాడు వాణ్ణి ఆ రూపంగా నడిచొస్తాడు దేవుడు ఆ రైలు వస్తుంది వాడు వస్తాడు ఆ డబ్బా పట్టుకుని వచ్చి వీడు ముందు పెడతాడు గాడ్ ఈజ్ గ్రేట్ హీ పుట్ ద డైలీ బ్రెడ్ అండ్ మై టేబుల్ గాడ్ ఈజ్ గ్రేట్ ఇప్పుడు చెప్పండి ఈశ్వరుడు మీద ఆశ్రయించడం మంచిదా ఈ లోకంలో ఉండే బంధుత్వాలని ఆశ్రయించడం మంచిదా ఈశ్వరుడే అది ఆ భరోసా ఉంది చూసారా ఈశ్వరుడిపై భరోసా పెట్టుకుని బతకడం ఉన్నందుకు చూసారా అది చాలా కష్టం దానికి చాలా ధైర్యం కావాల్సి ఉంటుంది మనస్సులో బలహీనత ఉన్నట్లయితే ఈశ్వరుడి మీద ఆశ్రయాన్ని పెట్టుకోలేడు ఇంకో అర్రదన ఆశ్రయాలు పెట్టుకుంటాడు దీన్ని నేను సైకాలజిస్ట్ తోటి మొన్న సైకాలటిస్ట్ తోటి మాట్లాడుతుంటే ఆయన అంటాడు సేఫ్టీ సిండ్రోమ్ అని ఒకటి ఉన్నాను మేడం సేఫ్టీ సిండ్రోమ్ అంటే నేను చచ్చిపోతే వాళ్ళు ఏమవుతారో కాబట్టి ఇన్సూరెన్స్ చేసుకుంటారు అది సేఫ్టీ సిండ్రోమ్ కావండి ఈ సేఫ్టీ సిండ్రోమ్కి ఒక కథ చెప్తారు ఒక ఆయన బస్సు ఎక్కాడు బస్సు ఎక్కితే ఇటు ఈ మూలం ఇటు కండక్టర్ ఇప్పించేట్టు వెళ్తాడు కదా ఇటు నుంచి అటు కండక్టర్ వెళ్తుంటే టికెట్ కొన్నాడు పది రూపాయలు ఇచ్చి టికెట్ కొన్నాడు మళ్ళీ కండక్టర్ అట్నుంచి ఇటు వస్తుంటే ఇంకో టికెట్ కొన్నాడు కండక్టర్ చూసుకోలేదు మా టికెట్ పది రూపాయలు టికెట్ కొంటే కొన్నాడు అప్పుడు పక్కన ఉన్నవాడు అసలు మోహం ఇచ్చా ఇందాక కొన్నావు మళ్ళీ కొంటున్నాడు వెళ్ళాలి అంటే ఆ టికెట్ పోతే ఉంటుందని ఈ టికెట్ కొన్నాడు ఆ టికెట్ వెనకాల జేబులో ఈ టికెట్ ముందు జేబులో అంటే వీడు అడిగాడు మరి అది కూడా రెండోది కూడా పోతే ఏం చేస్తాం అంటే పాస్ తీసి చూపించాడు నేనంత జాతకా అనుకుంటున్నావా ఈ రెండు టికెట్లో పోతే పాస్ మంత్లీ పాస్ కట్టి పెట్టుకున్నా ముందే అది ఉంటుంది దీన్ని సేఫ్టీ సిండ్రోమ్ అంట సేఫ్టీ సిండ్రోమ్ అలాగే తాళం వేస్తాడు నిజానికి ఇది ఒక ఒక డైరెక్టర్ ఒక సినిమాలో చూపించాడు తాళం ఇలా ఇలా తిప్పుతాడు తిప్పి మళ్ళీ మధ్యకి వచ్చి ఇంకో తాళం దిప్పుతాడు అడుక్కు వెళ్ళి ఇంకో తాళం దిప్పుతాడు ఓ తాళంజీవి ఈ జీవలో పెడతాడు ఇంకో తాళంజీ ఓ పెట్లో పెడతాడు మరో తాళంజే వెనకాల పెడతాడు సేఫ్టీ సిండ్రోమ్ ప్రతి మనిషికి ఈ సిండ్రోమ్ ఉంటుంది సేఫ్టీ సిండ్రోమ్ అంటే సేఫ్ సేఫ్టీగా అంటే ఇది పోతే ఎలాగా అనేసి డిసీజెస్ సిండ్రోమ్ దీనికి మందులు వాడుకుంటారు అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేదో ఉంది కానీ టాబ్లెట్లు వాడతారు అంటే నేను ఎందుకు సంసారాశ్రయము ఎలా ఉంటుంది మీరు సంసారం మీద భరోసా పెట్టుకోవడము చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది టు ది ఎక్స్టెంట్ దట్ కెన్ బికమ్ ఏ సైకియాట్రిక్ డిజార్టర్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ గో అన్ ది మీద ఆశ్రయం పెట్టుకుంటే ఈ సంసారంలో ఉన్నవి ఉంటాయి అవన్నీ ఒక ధార ధారంట ఒక ధార అంటే ఫ్లో దేని యొక్క ఫ్లో కర్మధార ఇది కర్మఫల యొక్క ఫ్లో ఉంటుంది దాన్ని బట్టి పోతూ ఉంటుంది లేకపోతే ప్రకృతి ధార ఆ ప్రకృతి యొక్క ప్రవాహం పోతూ ఉంటుంది దాన్ని బట్టి వస్తాయి సుఖదుఖాలు కర్మను బట్టి ఆశ్రయం మటుకు ఈశ్వరునిపై ఇది దానికి బలహీనమైన మనస్సుకి ఈ ఇంతటి ఆశ్రయం ఇటువంటి భరోసా ఈశ్వరుడిపై భరోసా కాదు ఇంకే స్తోత్రాలు వల్లిస్తాయి ఇంకే శరణాగతోహం అంటూ ఉంటాం శరణాగత అష్టకం వల్లిస్తాయి వాం శరణాగతోహం అని ఓ ఈ అష్టకం రోజుకి మూడు సార్లు ఏమైనా పఠిస్తాడో వాడికి పోలేండి డబ్బులు వస్తాయని కింద పవస్సు చదువుకుంటాడు అంటే ఇంక ఇంక ఏం చేసినట్టు మూడు సార్లు చదివితే డబ్బు వచ్చిపోతే ఇప్పుడు వీటిని దేవుణ్ణి ఆశ్రయించినట్టే డబ్బులను ఆశ్రయించినట్టింగ్ ఇస్ రాంగ్ కాబట్టి అనన్యన ఇవ యోగేన ఈశ్వరుడు మీద భరోసా పెట్టుకోవటం నేను ఇది ఇంత ఫోకస్గా ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది దీన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే పట్టుకోగలిగితే మన శేషజీవితము ఎందుకంటే వయస్సు మీద పడినప్పుడు శేషజీవితము నాకు అలంబనము ఇదే అలంబనం ఇదే అలంబనం